్రమోేత సాదరీమణాధిపతార శరాచార్యబుజమాండాచార్య పం వందే గురు పరంపరా ఓ రానుగమా వక్తురాత్మోపదేశాది అధ్యాత్మసంబూమాన్ శాస్త్రదృష్టో వామదేవే జీవముఖ్య ప్రాణలింగేతి నోపాసాైవిధ్యాత్ ఆశ్రతత్వాత్హతద్యోగాత్ కౌశీక్యోపనిషత్తులో ప్రతద్ధనునకు ఇంద్రుడు బోధించినటువంటి బ్రహ్మవిద్య ఈ బ్రహ్మవిద్యలో ప్రధానంగా ఆ సబ్జెక్ట్ మ్యాటర్ ఏమిటి అంటే సబ్జెక్ట్ మ్యాటరు ముఖ్య ప్రాణము కావచ్చును ఎందుకంటే ప్రాణ అనే పదమే ఉన్నది తర్వాత తర్వాత ఇదం శరీరం పరిగృహ్య ఉత్పయటి ఈ శరీరాన్ని నిలబెట్టి లేవదీస్తోంది ఇత్యాది లింగములు అవి ప్రాణలింగములు అవి ముఖ్య ప్రాణం కావచ్చు లేకపోతే జీవ జీవతత్వాన్నే బోధిస్తోంది ఆ ప్రకరణము అని చెప్పవచ్చు ఎందుకంటే నా వాటిని జిజ్ఞాస వస్తారణ విద్యా అని అక్కడ వక్తను తెలుసుకోవాలి అని చెప్పిన పదాన్ని ఆ వాక్యాన్ని బట్టి జీవలింగము లేకపోతే అది బ్రహ్మని బోధిస్తోంది అని చెప్పచ్చు ఎందుకంటే అజహ అమర మృత అనందహ ఇత్యాది బ్రహ్మలింగాలు ఉన్నాయి లేకపోతే ఇంకొకటి ఇంకొకటి కూడా వచ్చింది దాన్ని మనం నిరాకరించాం ఇంద్రుడు దేవతాత్మ ఇంద్రుడు దేవత ఆ దేవత తనస్వరూపాన్ని బోధిస్తున్నాడు అంటే ఇంద్రుణ్ణి బోధిస్తున్నాడు ఇంద్రుడు మాం ఉపాస్వా అని అన్నాడు నన్ను ఉపాసించు అంటే ఇంద్రదేవతను మనందరం ఉపాసించు ఉపాసించాలి అని ఆ ప్రకరణం చెప్తుంది అని చెప్పచ్చు అని నాలుగు రకాల పాసిబిలిటీస్ని కన్సిడర్ చేసి ఇది ఇంద్రదేవత కాదు అని అధ్యాత్మ సంబంధ భూమ ఆ ఇంద్రుడు నేను అనే పదప్రయోగం అశ్వశ్శబ్ద ప్రయోగం చేసిన ప్రతిసారి కూడా ఆ అశ్వశబ్దం ఇంద్రదేవత అని ఇంద్రదేవతను చెప్పకుండా నేను ఎవరో తెలుసుకో అని రమణ మహర్షి గారు అన్నారనుకోండి అంటే రమణ మహర్షి గారు ఎవరో తెలుసుకో ఆయన తల్లెవరు తండ్రి ఎవరు ఏ ఊరి నుంచి వచ్చేవరో తెలుస్తోమనా ఆయన బయాగ్రఫీ తెలుస్తోమనా కాదు అక్కడ నేను అనే పదానికి ఆయన చెప్పినప్పుడు అది శాస్త్రదృష్ట్యాతో ఉపదేశ వామదేవతి ఎలా అయితే వామదేవుడు అహం అంటే అక్కడ గర్భంలో ఉండే పిండాన్ని ఉద్దేశించే అహం అనలేదు ఆయన అనే యొక్క ఆత్మస్వరూపాన్ని మనస్సులో పెట్టుకునే అహం అని అన్నాడు ఈ ఋషులు మాట్లాడేప్పుడు శాస్త్రదృష్టితో నేను శబ్ద ప్రయోగం చేస్తాను కానీ లోక దృష్టితో నేను శబ్ద ప్రయోగం చేయడు కాబట్టి అధ్యాత్మ సంబంధాన్ని బట్టి ఈ ఇంద్రదేవత కాదు అని కొట్టిపారేశాం కొట్టిపారేస్తే బ్రహ్మానికి ఆల్చబోతున్నాం ఫైనల్గా ఇకపోతే జీవాను ముఖ్యప్రాణము కావచ్చు కదా రంగు కావచ్చు అంటే అంటే ఎందుకంటే రెండింటికి కూడా సరైన లింగాలు ఉన్నాయి అని పూర్వపక్షం చూసాం మనం జీవముఖ్య ప్రాణలింగా అంటే నా ఇది బ్రహ్మపరము కాదు అది సూత్ర పదాలకు అర్థం ఏంటంటే నా ఇది ఈ వాక్యము బ్రహ్మపరము కాదు అంటే బ్రహ్మను బోధించేది కాదు ఎందువల్ల జీవముఖ్య ప్రాణలింగా ఈ జీవలింగాలు ముఖ్య ప్రాణలింగములు ఉండబట్టి ఇది చేది పూర్వపక్షం నా ఆ పూర్వపక్షాన్ని నిరాకరించి ఉపాస ఉపాసాత్రైవిధ్యాత్ ఆశ్చర్యత జీవలింగాలు ఉన్నాయి కాబట్టి జీవులు ఉపాస్యము ముఖ్యప్రాణలింగాలు ఉన్నాయి కాబట్టి ముఖ్యప్రాణము ఉపాస్యము బ్రహ్మ ఎలాగూ ఉంది కాబట్టి బ్రహ్మ ఉపాస్యము అని చెప్పినట్లయితే మూడు ఉపాసనలను చెప్పినట్లు ఒకే ప్రకరణంలో మూడు ఉపాసనల అంగీకారం కాదు దానికి వాక్య భేదము అనే ఒక సమస్య ఒకటి వస్తుంది మీమాంసకుల యొక్క నియమం ఒకటి ఉంది ఆ నియమం ఎలాంటిదంటే ఈ ఆధునిక కాలంలో కూడా ఈ కోర్టులో లా రూల్స్ ప్రకారం చేసేప్పుడు ఒక వ్యక్తి మీద మీరు నిందారోపాలు చేస్తారు ఈ ఈ దోషాల మీద ఈ వ్యక్తికి మీరు కేసు పరీక్ష కేసు మీరు చర్చ చేస్తున్నారనుకోండి కేసు పరిశీలిస్తున్నారనుకోండి జడ్జి గారు ఏ పాయింట్ మీద వాడి మీద కేసు ప్రాసిక్యూటర్ ప్రతిపాదిస్తాడో ఆ పాయింట్నే పరీక్షిస్తారు ఆ పాయింట్కే శిక్ష విధిస్తారు ఆ ప్ర ఆ ప్రాసెస్లో సపోజ్ వాడిలో ఇంకెవో కొన్ని దోషాలు బయటపడ్డాయి అనుకోండి వాటికి కూడా కలిపేసి కట్టగట్టే శిక్ష విధిస్తారు మళ్ళీ వాటికి వేరే సెపరేట్ కేసులు వేసుకోవాలి అంతేగాని ఈ నేరాన్ని పరిశోధించే సమయంలో ఇంకో కొన్ని నేరాలు బయటపడ్డాయి కాబట్టి అవి కూడా వీటితో పాటు గుర్తి కింద ఎక్కువ శిక్ష వేస్తాము అని ప్రాసిక్యూటర్ కనుక అడిగితే జడ్జి ఒప్పుకోరు ఇంకో కొన్ని నేరాలు బయటపడితే వాటి వేరే నువ్వు వేసుకో కేసు ఇప్పుడు ఈ కేసు మీద మేము పరీక్ష చేస్తున్నాము అని ఒక కేసుకి ఒక నేరము ఒక శిక్ష అని ఇది ఒక జూనియర్ స్టూడెంట్స్ అలా కాకుండా ఒకే కేసులో రెండు నేరాలు రెండు శిక్షలు అంటే దాన్ని వాక్య భేదము అంటారు వాక్యంలో భేదం వచ్చేది అదేవిధంగా నేను ఇదో రక్తుదా దృష్టాంతం చెప్పాను మీమాంసకులైతే ఒకే వాక్యంలో ఒకే అంశము విధింపబడాలని అని వాళ్ళకు నియమం ఉంది గవర్నమెంట్ జివోలో కూడా ఈ ప్రిన్సిపుల్ పాటిస్తారు ఇప్పుడు వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి జీవో రావాలనుకోండి తర్వాత అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి సంబంధించి జీవో రావాలనుకోండి రెండు కట్ట ఒకే జీవో తీయరు దేని జీవో దాని ఒకే జీవోలో జివోలో రెండు మూడు రిలేటెడ్ పెట్టడానికి వీలలేదు మళ్ళీ వేరే ఇంకో నెంబర్ ఇచ్చి ఇంకో జీవో తెచ్చుకోవాలి దట్ కైండ్ ఆఫ్ ప్రిన్సిపుల్ని మీమాంసకులు పాటిస్తారు వాక్యభేదము రాకూడదు వాళ్ళకి ఒక వాక్యము ఒక తత్వాన్ని బోధించాలి ఇప్పుడు ఒకే వాక్యం మూడింటిని బోధించిందనుకోండి అది వాక్యభేద దోషం వస్తుంది కాబట్టి జీవుణ్ణి ముఖ్య బ్రహ్మని మూడింటిని ఇక్కడ ఉపాసన చేస్తున్నారు అని చెప్పడంలో వాక్య భేదం వస్తుంది కాబట్టి ఆ నిర్ణయము సరికాదు అని సిద్ధాంతం నా ఉపాసాత్ వైవిధ్యాత్ ఆశ్చర్యతత్వాత్ ఇహ తద్యోగాత్ ఇహ తద్యోగాత్ అంటే దానికి భవిష్యత్కారులు వ్యాఖ్యానం చేస్తారు చూద్దాము మనం అక్కడ ఉన్నాం ఆ టాపిక్ లో ఆ పాయింట్లో ఉన్నాం కొంచెం టెక్నికల్ గా ఉంటుంది డిస్కషన్ మీరు కొంచెం మనస్సు పెట్టి డోంట్ గివ్ ఇట్ అప్ మీరందరూ వదిలిపెట్టేశారు అనుకోండి దాన్ని ఇంకా ఆయన పూర్తి చేసుకుని నేను ఒక్కడిని కూర్చొని పూర్తి చేసుకున్నట్టుగా కాకుండా యూ స్టే విట్ ఎట్ టెక్నికల్ గా ఉన్నా కూడా యు స్టే విట్ రోటిలో తలపెట్టి రోకటి పోటుకు వెరువనేలా అని ఓ సామెత ఒకటి ఉంది అది మరిచిపోకుండా కాబట్టి వి ప్రిపేర్డ్ ఫర్ సమ్ టెక్నికల్ డిస్కషన్ మొదలుపెట్టిన తర్వాత సో నాకు గుర్తున్నంత వరకు పూర్వపక్షం అయింది ఏటు ఇమం శరీరం పరిగృష్యా ఇది పఠంతి ఏషామిమం జీవం ఇంద్రియగ్రామం వా పరిగృ శరీరముత్పయతి ఇది వ్యాఖ్యేయం ప్రజ్ఞాత్మత్వమీ జీవే తావచ్చేతనత్వాదుపన్నం నిక్షేప ప్రాణే ప్రజ్ఞాసాధన ప్రాణాంతరాశ్రయత్వాదు ఉపపన్నమేవ ఇదంతా చదివా మనం ఆ శరీరధార్య ముఖ్య ప్రాణస్ ధర్మ అంతవరకు సో ఇప్పుడు పూర్వపక్షం చెప్తున్నాం జీవముఖ్య ప్రాణలింగా నా అనేది పూర్వపక్షం జీవలింగములు ముఖ్య ప్రాణలింగములు ఉన్నాయి కాబట్టి ఈ వాక్యము బ్రహ్మపరము కాదు అంటే బ్రహ్మపరము బ్రహ్మను బోధించేది కాదు అది పూర్వపక్షం దాంట్లో జీవలింగాల్ని మనం చూశాము తథా ముఖ్య ప్రాణలింగమీ ముఖ్య ప్రాణలింగాలు కూడా మీకు ఆ ప్రకరణంలో బాగా కనపడతాయి కావని అథలు ప్రాణ ప్రజ్ఞాత్మ ఇదం శరీరం పరిగృహ్యోత్పయతి ఇది ఈ ప్రాణమే ప్రజ్ఞారూపముగానున్నది ప్రజ్ఞ అంటే తెలివి కాన్షియస్నెస్ అంటే ఇంద్రియ జ్ఞానములు మనస్సు యొక్క విజ్ఞానము దీనికంటే ప్రజ్ఞ అని పేరు మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ ప్రజ్ఞ అంటే మేనిఫెస్ట్ అంటే శబ్దజ్ఞానం రూపజ్ఞానం రసజ్ఞానం గంధజ్ఞానం స్పర్శ జ్ఞానం మననము చింతనము స్మృతి అహంకారము ఇవన్నీ కలిపి ప్రజ్ఞలో భాగం ఆ ప్రజ్ఞ ఈ ప్రాణశక్తి ఉంటేనే ప్రజ్ఞ ఉంటుందండి ప్రాణం లేకపోతే ప్రజ్ఞే ఉంటుంది కాబట్టి ప్రాణమే ప్రజ్ఞ రూపంగా ఉంటుంది అటువంటి ప్రాణము ఈ శరీరాన్ని పట్టి నిలబెడుతోంది పరిగృహ్య ఉత్పయతి నిద్రపోయిన శరీరాన్ని మళ్ళీ తెలివి వచ్చేట్లా చేసేది ఆ ప్రాణమే అని చెప్పారు ఆ వాక్యాన్ని చూస్తే అక్కడ ప్రతిపాద్య వస్తువు అంటే సబ్జెక్ట్ మ్యాటరు ముఖ్య ప్రాణము మనకి స్పష్టంగా తెలుస్తూనే ఉంది ఇదంతా పూర్వపక్షం శరీర ధారణంచు ప్రాణస్య ధర్మ అది ఎందుకంటే ఇప్పుడు శరీరమును నిలబెట్టుట ధారణము అంటే నిలబెట్టడం అంటే అది ఇప్పుడు ఇసుకని మీరు బస్తాలో పోసారనుకోండి ఇప్పుడు ఇసుకని నీటి ప్రవాహానికి అడ్డుగా తీసుకెళ్లి ఇసుక పోశారనుకోండి ఆ ప్రవాహంలో కుసుకుపోతుంది ఇసుక నిలబడదు ప్రవాహాన్ని కాగలరు అదే అదే ఇసుకను ఒక బస్తాలో పోసి ఆ బస్తా వేశారనుకోండి ఇసుక ఆగుతుంది అక్కడ ఇసుకని ప్రవాహాన్ని కొట్టుకుపోకుండా నిలబెట్టిన దాని పేరు ధారణము అంటారు ఆ ధారణ ఏది ఎవరు చేస్తున్నారో ఆ బస్తా చేస్తుంది ఆ గోని సంఖ్య ఆ విధంగా ఈ శరీరము పంచభూతాల్లో కలిసిపోకుండా మట్టి మట్టిలోనూ నా వాయు వాయువులోనూ నీరు నీరులోనూ కలిసిపోయి ఇది శిథిలమైపోకుండగా నిలబెట్టేది ఏది పంచభూతముల యొక్క సమష్టిలో ఇది అది మట్టి బూడిదైపోకుండా నిలబెట్టేది ఏది ప్రాణశక్తి ఆ ప్రాణం ఎంతవరకు ఉంటుందో అంతవరకు శరీరం నిలబడుతుంది ఇప్పుడు గాయం తగిలిందనుకోండి గాయం తగిలినప్పుడు ఆ గాయం హీలయ్యే ప్రాసెస్లో మానేప్పుడు పైన పెచ్చు కింద కడుపుతుంది ఆ పెచ్చు అంతా కూడా ఊరిపో కింద ఎందుకంటే అక్కడ దాంట్లో ప్రాణశక్తి లేదు ఆ పెచ్చు లోపల ప్రాణశక్తి ఉంటుంది అది ఊనదు కాబట్టి ప్రాణశక్తి ఎంతవరకు ఉంటుందో ఏ పాయింట్ వరకు ఉంటుందో ఆ పాయింట్ వరకు దేహము అది నిలబడుతుంది ఏ అంశంలో ప్రాణశక్తి లేదో అది ఊరికిబడుతుంది కాబట్టి నిలబెట్టేది ప్రాణశక్తి నిద్ర లేపేది ప్రాణశక్తి అని అక్కడల్లా చెప్పారు దీన్ని బట్టి ఇక్కడ ఇక్కడ ఉపాస్యం ఏమిటవుతుందండి ముఖ్య ప్రాణం అవుతుంది దీని మీద అక్కడ అదే ప్రకరణం ఇంకా విస్తారంగా చెప్పారు అక్కడ ప్రాణ సంవాదము అనే ఒక సెక్షన్ ఉంది ఒక భౌషత్తికీ ఉపనిషత్తులో ఈ సెక్షను అనేక ఉపనిషత్తుల్లో మీకు రిపీట్ అవుతూ ఉంటుంది ఏమిటంటే సెక్షను ఇంద్రియములన్నీ కలిసి ఒక సమావేశం నిర్వహిస్తాయి అక్కడ ప్రాణశబ్దానికి ఇంద్రియములు అని అర్థం అర్థం కూడా ఉంది ఆ ప్రాణ సంవాదంలో వాక్కు మొదలైన ఇంద్రియాలు వాగాదీన్ ప్రాణాన్ ప్రకృత్య ఆ ఇంద్రియములన్నిటిని ఉద్దేశించి ఒక వాక్యం ఉన్నది తాన్ వరిష్ట ప్రాణ ఉచ మా మోహమాపద్యహమేవాత్మానం ప్రభజ్య ఎంత బాణం అవష్టభ్య విధారయావణ ఆ చిన్న కథ కింద చెప్తారు ఈ దేహంలో నేను గొప్ప అంటే నేను గొప్ప అనే ఇంద్రియాలన్నీ కూడా పోటీ అప్పుడు ఆ ప్రాణశక్తి గొప్ప అని నేను మీకు చెప్పాను ఈ వాయింద్రియం బయటికి పోయి వచ్చినా ఏమీ లోటు లేదు శ్రోత్రేంద్రియం బయటికి పోయి వచ్చినా ఏమీ లోటు కనపడలేదు కానీ ప్రాణశక్తి ఆ ప్రాణము ముఖ్య ప్రాణము బయటికి పోదామని ట్రై చేసేపటికి ఈ సకల ఇంద్రియములు కూడా వినాశం అయిపోబోతో వద్దు వద్దు నీకు రన్నం నువ్వెక్కడికి వెళ్ళొద్దు నువ్వు ఉంటేనే మేము ఉండగలుగుతాం అని దాన్ని కొట్టేసుకుని ఆపేస్తాయి అప్పుడు ఆ ప్రాణదేవత అంతోంది వాటితోటి తాన్ వరిష్ట ప్రాణ ఉవాచ ఎవళ్ళు గొప్ప అన్నది సెటిల్ అయిపోయింది ప్రాణమే గొప్ప అని సెటిల్ అయిపోయింది ఆ వరిష్టమైన గొప్పదైనటువంటి ముఖ్య ప్రాణము తాన్ ఉవాచ్య ఆ ఉద్దేశించి చెప్తోంది మా మోహం ఆపద్యథ మీరు వ్యామోహాన్ని పొందవద్దు మేం గొప్పంటే మేం గొప్ప అని ఈ అజ్ఞానంలో మీరు పడవద్దు మీరెవూ గొప్ప కాదు ఎందుకంటే ఈ దేహాన్ని నిలబెట్టి మీరెవళ్ళు కాదు అహమేవ ఏత ఈ విధంగా ఏతటంటే క్రియా విశేషణం నేనే ఈ విధంగా అంటే అభినయం చేస్తూ ఆత్మానం పంచధ ప్రతిభ్య నన్ను ఐదు విధాలుగా ఐదు ఐదు మార్గాలుగా విడదీసుకుని ఐదు ప్రకారములుగా విడదీసుకుని అంటే ప్రాణపాణ యాన ఉదాహరణ సమాన అనే ఐదు ప్రాణవ్యాపారములుగా నన్ను నేను విడదీసుకుని ఏతట్ బాణం బాణం అంటే దేహం ఈ దేహమును అవష్టభ్య అంటే పట్టుకుని విధారయామి నిలబెట్టుతున్నాను అని ఆ ప్రాణదేవత చెప్తుంది ఆ ఇంద్రియములతో ఆ విధమైన స్టోరీ మీకు ఆ కౌశీకీ ఉపనిషత్తులో ఆ సెక్షన్లో ఉంది ఇది శ్రవణాథ దీన్ని ఆ సెక్షన్కి ఉపాస్య దేవత निश्च्य प्राणमुनी मन की स्पष्ट के उमं शरीर पिगृह्य पठती तम जीवं इंद्रिग्रामगृह्य शरीर मुत्थयती याध्येयम ग्राम सबसया అై వాక్యం చూడండి ఇదం శరీరం పరిగృహ్య ఉత్పయత ఉంది ఈ శరీరమును ఇదం అంటే ద్వితీయ ఏకవచనం నపూసకలింగం ఈ శరీరమును పరిగృహ్య అంటే పట్టుకుని దాన్ని నిలబెట్టి ఏమని అని సమస్య లేదు శరీరం నపూంసకలింగం ఇదం నపూంసకలింగం ద్వితీయ ఏకవచనం పెర్ఫెక్ట్ ఉంది కానీ కొంతమంది వైదికులు ఇమం శరీరం పరిగృహ్య అని పఠిస్తున్నారు ఇందాక మీరు అముష్య దగ్గరే పెట్టేట అలాగంటే కొంత మీరు అక్కడ పాయింట్అవుట్ చేసినట్టుగా కొంతమంది అలా పఠిస్తున్నారు వైదికులు వైదికుల్లోనే ఘన కూడా చెప్పేస్తారు కొంతమంది ఇదం శరీరం శరీరం ఇదం ఇదం శరీరం అని ఘనం చెప్తుంటే ఇంకొకళ్ళు ఇమం ఇమం అని ఘన చెప్పేస్తున్నారు దాన్ని దాన్ని కాదనడానికి వీలు పరిస్థితి వాళ్ళు అలా పఠిస్తున్నారు మరి వాళ్ళ మాట ఏమిటి దానికి ప్రస్తుతం టాపిక్కి సంబంధం లేదు ఆ ఇమం పుల్లింగం శరీరంకి వరణి అవర్తించ ఈ శరీరంలోనూ మీరు శరీరంకి విశేషణం లేకూడదు ఎందుకంటే శరీరం నపషలింగం అయినప్పుడు ఇదం శబ్దాన్ని ద్వితీయ ఏకవచనం కావాలంటే ఇదం ఉండాలి కానీ అక్కడ ఇమం అని శరీరంతో ముడిపెట్టకూడదు అప్పుడు హిమంకి ఏం చేయాలంటే హిమం అంటే ఈ జీవుని అని అర్థం పెట్టుకోవాలి ఈ జీవుని జీవుడు ఉన్నాడు కదా వీడు శరీరం పరిగృష్ట శరీరమును నిలబెట్టి తద్వారా వీళ్ళు కూడా నిలబెడుతోంది ఆ ముఖ్య ప్రాణము అని అలా అర్థం చెప్పుకుంటాం అక్కడ ఇమం దగ్గర శరీరంకి అన్వయించదనే విషయం స్పష్టంగా ఉంది కనుక ఆ హిమంకి అన్వయించే విధంగా జీవం అనే పదాన్నో లేక ఇంద్రియ సమూహానికి సంబంధించిన చర్చ కదది ఇంద్రియ గ్రామం అనే పదాన్నో మీరు అధ్యాహారం చేసుకోండి ఇంద్రియ గ్రామ శబ్దము గ్రామా అంటే సముదాయం ఇంద్రియ సముదాయము అంటే పుల్లింగ శబ్దం కాబట్టి ఇంద్రియ సముదాయమును నిలబెట్టి తద్వారా శరీరమును నిలబెట్టి అని అలాగే దానికి ఇంద్రియ గ్రామం అనే పుల్లింగ పదాన్నో లేకపోతే జీవం అనే పుల్లింగ పదాన్నో అధ్యాహారం చేసుకుని హిమం దానికి పెట్టుకుని శరీరంకి ఈ అనే మాట అక్కర్లేకుండా శరీరము నిలబెట్టుకుని అలా మీరు వ్యాఖ్యానం చేసుకోవాల్సి ఉంటుంది అని చెప్పారు ఆయన ఎంత ప్రేమగా మంత్రాలను వ్యాఖ్యానం చేస్తారో చూడండి ఈ రోజుల్లో పుస్తకాలు ప్రింట్ చేసేప్పుడు ఎవడికి తోచినట్టు వాళ్ళు ప్రింట్ చేసుకుంటూ కూడా లేనిగా వచ్చిన విభక్తికి ఏమీ లేవు ఎన్ని తప్పులు ఉన్నా పర్వాలేదు పాపం వాళ్ళు చిన్న తేడా రాకుండగా మీరు నేను పాయింట్అవుట్ చేస్తే కానీ మీకు తెలియని కూడా తెలియదు అలాగని పెట్టే తేడా కూడా రాకుండా స్పష్టంగా వ్యాఖ్యానం చేస్తారు ప్రజ్ఞాత్మత్వమపి జీవే తావత్ చేతనత్వాదుపన్నం ఏమండి జీవుడు ముఖ్య ప్రాణము ఈ రెండు అని కనుక మీరు చెప్పినట్లయితే బ్రహ్మ కాదు ఈ రెండు అన్నట్లయితే మరి ప్రజ్ఞాత్మ విశేషణం అవుతుంది ముఖ్యప్రాణం అయితే స్పష్టంగా తెలుస్తూనే జీవలింగాలు తెలుస్తూనే ఈ ప్రజ్ఞాత్మ అనే ఏం చేస్తాం అంటే ఇన్ ది ఫార్మ్ ఆఫ్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అని దానికి అర్థం అంటే దానికి ఏమి సమస్య కాదయా అదేమిటో సమస్యేం కాదు ఎందుకంటే మేనిఫెస్ట్ కాన్షియస్ పర్సను జీవుడే దానికోసం సమస్య ఉంది జీవుడికే కలిగేటట్లు ఉన్నది జీవుడిగే కదా కాబట్టి ఆ ప్రజ్ఞాత్మ అనేటువంటి పదాన్ని అది జీవుని లింగంగా మేము పరిగణిస్తాము ఎందుకంటే ప్రజ్ఞాత్మ అనే పదము ఆ తత్వము చేతన తత్వము అని సూచిస్తూ ఉంటుంది నేను చేతనుడు అవ్వాలంటే బ్రహ్మే అవ్వాలేటి జీవుడు చేతనుడే కాబట్టి అది జీవు జీవతత్వాన్ని బోధించే పదంగా ఆ ప్రజ్ఞాత్మానే విశేషణాన్ని మేము పరిగణనలోకి తీసుకుంటాము అని అక్కడికి అది సేసారు ముఖ్యేపి ప్రాణే ప్రజ్ఞాసాధన ప్రాణాంతరాశ్రతయత్వాత్ ఉపన్నమేవా మరి ఆ ప్రజ్ఞాత్మ అనే పదాన్ని ముఖ్యప్రాణానికి ఎలా అన్వయిస్తారు ఎందుకంటే జీవుడు ముఖ్య ప్రాణము ఇక్కడ ఉపాస్థ్యములు అని చెప్పే సందర్భంలో జీవుడికి ప్రజ్ఞాత్మ అన్నది అన్వయించవచ్చు జీవుడి చేతనుడు కనుక మరి ముఖ్య ప్రాణానికి ప్రజ్ఞాత్మ అనే విశేషణాన్ని ఎలా అన్వయిస్తారు అంటే అది కష్టం కాదు ఎందుకంటే ప్రజ్ఞ అంటే మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ మేనిఫెస్ట్ కాన్షియస్నెస్ అంటే ఆ విశిష్ట జ్ఞానములు అనేక జ్ఞానములు ఈ అనేక జ్ఞానములకు ఆశ్చర్యం ఏమిటి ఇంద్రియాలు కన్ను ముక్కు చెవి ఇంద్రియములు మనస్సు కూడా ఈ ఇంద్రియములన్నిటికీ వాటి వాటి వ్యాపారములను అవి చేసేందుకు కావలసిన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది ముఖ్య ప్రాణం నుంచే వస్తుంది కాబట్టి ముఖ్యప్రాణము తనపై ఆధారపడిన ఇంద్రియముల ద్వారా ఈ జ్ఞానాన్ని సపోర్టు చేస్తూ ఉంది ఆ పరంపరయ ఆ కనెక్షన్ ద్వారా ప్రజ్ఞాత్మత్వము అనే లక్షణాన్ని ముఖ్య ప్రాణానికి కూడా మనం చెప్పవచ్చు కాబట్టి సమస్య ఏమి కాదు కేవలం ప్రజ్ఞాత్మ అనే పదం ఉంది కాబట్టి ఇది బ్రహ్మ అన్ను వానక్కర్లేదు ఈ ప్రజ్ఞాత్మ అనే విశేషణాన్ని జీవుడికి పెట్టుకోవచ్చు ఇటు ముఖ్య ప్రాణానికి కూడా పెట్టుకోవచ్చు కాబట్టి ఇది బ్రహ్మవాక్యం కాదు జీవ ముఖ్య ప్రాణవాక్యము జీవముఖ్య ప్రాణ పరిగ్రహే ప్రాణప్రజ్ఞాత్మనో సహవృత్తి అభేదనిర్దేశ స్వూపేణేనిర్దేశ ఉభయర్దేశ ఉపపద్యో వై ప్రాణ సా ప్రజ్ఞా వై ప్రజ్ఞా స స ప్రాణ సహ్యేత అస్మిన్ శరీరే వసత సహోత్క్రామత అక్కడ వాక్యం ఉన్నది ఏది ప్రజ్ఞయో ప్రజ్ఞ అంటే తెలివి అది ఏ ప్రాణము ప్రాణము అంటే లైఫ్ ప్రాణశక్తి ఏది ప్రాణశక్తియో అది ఏ ప్రజ్ఞ ఈ రెండు కలిసి ఈ దేహంలో ఉంటాయి ఈ రెండు కలిసి ఈ దేహాన్ని విడిచిపెట్టి అవతలికి పోతాయి అని ఉంది వాక్యం సో యోవై ప్రాణ సహ ప్రజ్ఞ యావై ప్రజ్ఞ సహా ప్రాణ సహహ్యతా వస్మిన్ శరీరే వసత ఈ ప్రాణము ఈ ప్రజ్ఞ ప్రాణము అంటే క్రియాశక్తి ప్రజ్ఞ అంటే విజ్ఞానశక్తి ఈ రెండు శక్తులు కూడా ఈ దేహంలో కలిసి ఉంటాయి విడదీయడానికి వీలు లేదు సహ ఉత్క్రామత కలిసి ఈ దేహాన్ని విడిచిపెట్ట ఒకరికి పోతాయి అని వాక్యం ఉంటుంది ఇప్పుడు ఈ ప్రాణము ప్రజ్ఞ అనేది ఈ ప్రాణము అంటే ముఖ్య ప్రాణం ది చీఫ్ వైటల్ ఫోర్స్ విచ్ ఈస్ సస్టైన్డ్ బై ది రెస్పిరేషన్ ఇన్ ది ఫేస్ దట్ ఈస్ ప్రజ్ఞ అంటే తెలివి వక్త చూసేవాడు వినేవాడు అవన్నీ వినుతా చూచుతా ఇంద్రియములు వ్యాపారములన్నీ కలిపితే ప్రజ్ఞ ఏది ప్రాణమో అది ప్రజ్ఞ ఏది ప్రజ్ఞయో అది ప్రాణం ఇవి కలిసి ఉంటాయి ఇవి కలిసిపోతాయి అని వాక్యాన్ని చూస్తే ఇక్కడ బ్రహ్మ ఎక్కడున్నాడు ఇది ముఖ్య ప్రాణము జీవుడే పూర్వపక్షం ఉండవే ఇది ముఖ్య ప్రాణము జీవుడే బ్రహ్మిడి ఎందుకంటే ముఖ్య ప్రాణము జీవుడు స్పష్టంగా కలిపి చెప్పబడుతున్నాయి అక్కడ కాబట్టి జీవ ముఖ్య ప్రాణలింగములు అంటే జీవుడు జీవలింగాలు ఉన్నాయి ముఖ్య ప్రాణలింగాలు ఉన్నాయి అంతేకాదు జీవ ముఖ్య ప్రాణములను కలిపి మీరు తీసుకోవాలనే లింగం కూడా ఉంది ఆ రెండింటి యొక్క ద్వంద్వ ద్వంద్వం కాదు రెండింటి యొక్క పేర్ జంటకి ఇక్కడ ఉపాసత్వము అని మనకి స్పష్టంగా గోచరిస్తోంది అని చెప్తూ ఆయన మనం జీవముఖ్య ప్రాణ పరిగ్రహేచ ఇక్కడ ఉపాస్యతత్వము జీవముఖ్య ప్రాణముల యొక్క పేయర్ అని మనం స్వీకరించిన పక్షంలో ఈ ప్రాణము ప్రజ్ఞ కలిసి ఉండడము తర్వాత కలిసి ఉన్నాయి కాబట్టి అవి ఆ కలిసి ఉన్నాయి అనే అంశంలో వాటికి అభేదం రెండు కలిసి ఉంటున్నాయి విడదీయలేదు అని అభేద నిర్దేశం చేశారు కదా సహ వసత సహ ఉత్క్రామత అని తర్వాత స్వరూపేణచ భేదనిర్దేశ వాటి యొక్క ఫంక్షన్స్ని మీరు చూస్తే ప్రాణము క్రియాశక్తి రూపంగా ఉండి వేరియస్ క్రియలకి మూలంలో ఉంటుంది వేరే ప్రజ్ఞ అన్నది జ్ఞానానికి మూలంలో ఉంటుంది చూడడం వినడం వాటి ఫంక్షన్స్ చూస్తే క్రియాశక్తి జ్ఞానశక్తి వేరు వేరు అని మనం భేదంగానూ చెప్పచ్చు కానీ అవి ఎప్పుడు కలిసే ఉంటాయి ఎప్పుడు కలిసే దేహాన్ని విడిచిపెడతాయి అని ఆ కలయిక అనే అంశంలో అభేదాన్ని కూడా చెప్పచ్చు కాబట్టి మనం ఇక్కడ రెండింటిని ఉపాసనకి తీసుకుంటున్నాము జీవ ముఖ్య ప్రాణములు రెండు కలిపి ఉపాసన కానీ అవి ఎప్పుడూ కలిసే ఉంటాయి కాబట్టి ఆ కలయికను ఉపాసన చేస్తున్నారు గనక వాక్యభేద దోషము కూడా ఉండదు కాబట్టి ఇది జీవముఖ్య ప్రాణముల యొక్క జంటను ఉపాసన చేయమని చెప్పేటువంటి ప్రకరణము అని తెలుస్తాం బ్రహ్మ పరిగ్రహేతుేత అలా కాదండి ఇది బ్రహ్మ యొక్క ఉపాస్యము అని చెప్పినట్లయితే అప్పుడు దేనికి దేనితోటి భేదం ఉంటుంది ఇప్పుడు ప్రజ్ఞ వేరు ప్రాణము వేరు ఇవి రెండు కలిసి అని చెప్పేప్పుడు అది అది అక్కడ జీవముఖ్య ప్రాణములు ఉపాస్యములని స్వీకరించకుండగా పరబ్రహ్మ ఉపాస్యము అని కనుక నువ్వు స్వీకరించి కూర్చుంటే ఏవి రెండు కలిసి ఏవి భేదము వేటికున్నది అభేదము వేటికున్నది ఈ వ్యవస్థంతా కూడా కొలాప్స్ అయిపోతుంది బ్రహ్మ అద్వితీయం గనక ఆ వాక్యములు కలిసి ఉంటాయి కలిసి వెళ్ళిపోతాయి ఇటువంటి వాక్యములకు గతి లేకుండా అయిపోతుంది కాబట్టి ఈ వాక్యము బ్రహ్మపరము కాదు తస్మాత్ ఇహ జీవముఖ్యప్రాణయో అన్యతర ప్రతీయ బ్రహ్మా కాబట్టి ఈ ప్రకరణంలో ఈ కౌశీతికీ ప్రకరణంలో జీవుడు ముఖ్యప్రాణము అని రెండు అంశములను మనం వాటిలో ఏ ఒక్కదానికో నువ్వు ప్రాధాన్యమిచ్చి ఇది కేవలం జీవతత్వాన్ని ఉపదేశించమని చెప్తోందనో లేక ఇది ముఖ్య ప్రాణానికి ఉపదేశము అనో అలా స్వీకరించవచ్చు అన్యతరహా లేకపోతే రెండు కలిపి మేము తీసుకుంటాము అనంటే ఉభవు రెండుంటికి కలిపేసి కలిపే ఉంటాయి అనే అభేద నిర్దేశం చేశారు కాబట్టి ఆ అభేదం కలిసి ఉండుతా అనే సెన్స్లో అభేదం విడదీయలేము అనే సెన్స్లో అభేదనిర్దేశం చేశారు కాబట్టి ఆ జంటకి ఉపాస్యత్వము అని మనం స్వీకరించాలే కానీ ఇక్కడికి నువ్వు ఇక్కడ లేని బ్రహ్మని ఎక్కడి నుంచి పట్టుకొస్తావు ఇక్కడ బ్రహ్మ లేదు ఇది బ్రహ్మపర వాక్యము కాదు అని పూర్వపక్షం ఇది చేయితదేవం అది ఈ పూర్వపక్షము నిలబడదు ఇది సరికాదు అంటే ఇక్కడ బ్రహ్మయే ఉపాస్యము ందువల్ల అదే నా అనే సూత్రంలో పదాలను వ్యాఖ్యానం చేస్తున్నారు జీవముఖ్య ప్రాణలింగా నేతికే నా నా అంటే పూర్వపక్ష నిరాకరణం ఎందువల్ల అనే హేతు చెప్తున్నారు ఉపాసా త్రైవిద్యా నీవు జీవముఖ్య ప్రాణములను స్వీకరించిన పక్షంలో బ్రహ్మ అనేది ఎలాగూ ఉంది ఆనంద జర మృత బ్రహ్మ కూడా ఉన్నది బ్రహ్మను సోషపుచ్చడానికి వీల్లేదు అక్కడికి మూడు ఉపాసనలు తేలతాయి అనే అది అబ్జెక్షన్ మూడు ఉపాసనలు తేలరాదు అని అబ్జెక్షన్ ఏవసతీ త్రివిధముపాసనం ప్రసజ్యేత ఈ విధంగా మీరు చెప్పినట్టుగా చెప్పినట్లయితే మూడు రకముల ఉపాసనలు ప్రసక్తమగును ఏ కమింట్రీ పిక్చర్ అవేమిటి జీవోపాసనం ముఖ్యప్రాణోపాసనం బ్రహ్మోపాసనంచేతికి మూడు ఉపాసనలు వస్తాయి జీవోపాసన ముఖ్య ప్రాణోపాసన బ్రహ్మోపాసన మూడు ఉపాసనలు వస్తాయి ఈ రకమైన విచారము ఇదంతా అధ్యాత్మ విచారం అంత తనలో ఈ ఇక్కడ ఒక మనిషి కూర్చుని ఉన్నాడు వీడిలో జీవుడు ఉన్నాడు వీడిలో ముఖ్యప్రాణం ఉన్నది వీడిలో పరబ్రహ్మ ఉన్నాడు అన్నీ వీళ్ళలోనే ఉన్నాయి ఈ మూడు ఉపాసనలు ఆ అధ్యాత్మోపాసన మూడు ఉపాసనలు తేలినవి అని మనకి ప్రసక్తం అవుతుంది ఇంతకు ముందు చెప్పిన ఆరోగ్యం ఏంటంటే అది అది అంగీకారం కాదు ఎందుకు కాదు కొని మూడు ఉంటే ఉన్నాను నీ సొమ్మ పోయా మూడు ఉపాసనలు ఉంటాయి నీకు నష్టమే వచ్చింది వేదని చెప్పింది చేసి ఇవాడు చేస్తాడు కాదని ఎందుకంటావు అంటే అలా కుదరదు ఎందుకంటే చేత ఏకస్మిన్ వాక్యే అభ్యుపగంతుంయుతం ఒకే వాక్యము నుండు వాక్యం అంటే ఒకే టెక్స్ట్ ఒకే టాపిక్ వాక్య శబ్దానికి టాపిక్ అన ఒకే టాపిక్ నుండు మూడు వేర్వేరు ఉపాసనలను స్వీకరించటం తగదు అది వాక్యభేద దోషం వచ్చేస్తుంది ఈ వాక్యభేదము అనేది మీమాంసకులకి చాలా పెద్ద తప్పుది వాళ్ళు ఒప్పుకోరు నేను చెప్పిన దృష్టాంతమే ఇంక మరో దృష్టాంతం కూడరు ఇప్పుడు నీకు ఎందుకండి ఆఫీసుల్లో గవర్నమెంట్ ఆఫీసుల్లోనక్కడ ఛార్జ్ షీట్ అని ఒకటిస్తారు ఆ ఛార్జ్ షీట్ అంటే ఒక ఐటెం మీద ఒక పారాగ్రాఫ్ టైప్ చేసి నీ మీద ఈ ఛార్జీ పెట్టారు నువ్వు పై ఆఫీసర్ తోటి అలా నా పని చేయబయా అంటే చేయను ఇది నీ మీద ఛార్జీ నీకు ఎక్స్ప్లెనేషన్ ఏమిటో చెప్పుకో అని ఒక ఐటెం దీని మీద ఎంక్వైరీ అవే ఉంటుంది ఆ ఎంక్వైరీ జరిగే టైంలో ఒక నెల రోజుల తర్వాత మళ్ళీ సిటింగ్లో అవే ఉంటాయి అప్పుడు వాడు ఇలాగా అనలేదు ఇంకోటి కూడా అన్నాడని మీరు చెప్పడానికి మీరు లేదు యూ కెనాట్ బ్రింగ్ ఎనీ ఫర్దర్ ఛార్జెస్ అక్కడ ఛార్జ్ షీట్లో ఇచ్చిన దానికే కట్టుబడి ఉండాలి ఎందుకంటే ఒకే ఛార్జ్ షీట్లో రెండు ఛార్జెస్ ఒప్పుకోరు అలాగ ప్రతి అంశంలోనూ కూడా ఈ వాక్య భేద దోషాన్ని జ్యూరిస్ప్రూడెన్స్లో ఒప్పుకోరు అలాగే ఇక్కడ కూడా వేదాంతుల్లో కూడా వాక్య భేద దోషాన్ని మీమాంసకుల యొక్క నేమవు వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళ కష్టం ఎక్కడ వస్తుందంటే కర్మకాండలో కష్టం వస్తుంది మేడం కర్మకాండలో ఒక కర్మ చెయ్యాలి వాటి చెయ్యాలి ఒక వాక్యం ఒక కర్మని చెప్తే అది చేసేప్పటికే వీడికి నీరసం అదే వాక్యంలో ఇంకో కర్మను కూడా కూర్చోబెట్టాలనుకోండి అది కష్టమైపోతుంది అలా వాడి కర్మ చేయటంలో కన్ఫ్యూషన్ వచ్చి వస్తుంది ఈ కర్మ చేయాలా ఆ కర్మ చేయాలా రెండు చేయాలా ఒకటే చేయాలా ఇలాగంటే కన్ఫ్యూషన్స్ వస్తాయి కాబట్టి గవర్నమెంట్ జీవోల్లో అటు వేదవాక్యాలు కాబట్టి వాటిల్లో వాక్య భేదాన్ని మేము అంగీకరించము కాబట్టి మూడు ఉపాసనలు అని ఒక అబ్జెక్షన్ అయితే అప్పుడు దీని మీద చిన్న ఆశంక ఈ చర్చ కొంచెం ఇలాగే ఉంటుంది మీరు పట్టాలి ఈ ఏమిటంటే ఇది ఒక్కటే టాపిక్ అయితే కదా వాక్య భేద దోషం వస్తుంది సపోజ్ మూడు మూడు ఒకే ఒకే ఉపనిషత్తులో మూడు వేరు వేరు టాపిక్స్ ఉన్నాయనుకో అలా ఉండొచ్చు కదా అప్పుడు వాక్య భేద దోషం రాదు కదా అంటే అలా కుదరదు ఇక్కడ ఎందుకంటే ఉపక్రమోపసంహారాభ్యాం హీ వాక్యైకత్వం అవగమ్యతే ఎందుకంటే హీ ఎందుకంటే ఈ ఉప ఈ ఉపనిషత్తుని మీరు పరిశీలించినప్పుడు ఉపక్రమ వాక్యము ఉపసంహార వాక్యము కలిసి ఒకే టాపిక్కా లేకపోతే వేరు వేరు టాపిక్సా అన్నది సెటిల్ చేస్తాయి ఉపక్రమ వాక్యంలో చె ఒక మాట చెప్పి ఒక టాపిక్ చెప్పి ఉపసంహారంలో మరో టాపిక్ వచ్చింది అనుకోవాలి అప్పుడు మనం ఏమనుకోవాలి మధ్యలో ఎక్కడో టాపిక్ మారింది కొత్త టాపిక్లోకి వచ్చింది కాబట్టి ఈ రెండు టాపిక్లు ఉన్నాయి మూడు టాపిక్లు ఉన్నాయని అనుకోవాలి కానీ ఉపక్రమంలో ఏ టాపిక్కో ఉపసంహారంలో అదే టాపిక్ ఉందంటే ది ఎంటైర్ ఉపనిషత్ కరెస్పాండ్స్ టు ఓన్లీ వన్ టాపిక్ అని అవుతుంది అప్పుడు వన్ టాపిక్ అయినప్పుడు దాంట్లో ఉపాసనలు మూడు ఉపాసనలు వాక్యభేద దోషంలో పడిపోతుంది ఆయన ఏమంటున్నారంటే ఇది ఒకటే టాపిక్ ఉపక్రమ ఉపసంహారాలు రెండు కూడా సమానంగా ఉన్నాయి అని చూపిస్తున్నారు మామే బిజానీ ప్రాణోస్మిత్రజ్ఞాత్మా తమ్మాయరస్వాుక్ అంతే స ఏష ప్రాణ ఏ ప్రజాత్మా ఆనందోజరోమృత ఇది ఏక రౌక్రమ ఉపసంహారృశ్యే ప్రియాయి ఉపనిషత్తు మొత్తంలో ఉపక్రమ ఉపసంహారాలు ఒకే రూపంగా ఉన్నాయి ఏమీ మార్పు లేదు ఉదాహరణకి ఉపక్రమం ఏముందంటే ఇంద్రుడు అంటాడు మామేవ విజానీ నన్నే తెలుసుకో అని అంటాడు అక్కడ నన్ను అంటే అధ్యాత్మ సంబంధాన్ని బట్టి అది పరబ్రహ్మ అని మనకు అర్థమైపోయింది అంతేకాకుండా ఇంకా ఏమన్నాడు ప్రాణోస్మి ప్రజ్ఞాత్మ ఆ నేను అశ్మి అంటే నేను ప్రాణమును అంటున్నాడు ప్రజ్ఞాత్మను అంటున్నాడు తమ్మాం ఉపాస్వ అట్టి నన్ను ఉపాసించును ఏమని ఆయు అమృతం ఇచ్చి ఉపాస్వ నేనే ఆయుష్యుని అని నేనే అమృతమును అని ఉపాసించు అన్నాడు ఇది ఉపక్రమం ఈ ఉపక్రమంలో ఎన్నొచ్చాయో తెలిసిన ప్రాణ ప్రజ్ఞాత్మ బ్రహ్మాని మూడు వచ్చాయి నుంచి వచ్చింది మాముపాస్వ అధ్యాత్మ సంబంధాన్ని బట్టి బ్రహ్మ వచ్చింది ప్రాణ ప్రజ్ఞాత్మ అవే పదాలతో నిర్దేశింపబడ్డాయి ఆ మూడు కలిపి ఒకటే గుత్తి అది ఉపక్రమ ఇంకా ఉపసంహారంలోకి రండి స ఏష ప్రాణ ఏవ ప్రజ్ఞాత్మ ఆనందో మృతో జరహాను ఆ ప్రజ్ఞాత్మ ఆనందము అంటే మళ్ళీ మూడు గుత్తి ఆనందం అంటే బ్రహ్మ కాబట్టి బ్రహ్మ ప్రజ్ఞాత్మ ప్రాణము మూడు కలిపినట్టుగా మనకి అక్కడ ఉపక్రమం ఉన్నది మూడు కలిపి ఉపసంహారం ఉన్నది అలా ఉంటే నువ్వు ఆ మూడింట్లో బ్రహ్మని డ్రాప్ చేసి జీవముఖ్య ప్రాణాలని టాపిక్ కింద పెట్టుకుంటానని చెప్తావు అలా కుదరదు మూడు కలిపి ఒకటే ఉపాసన ఆ మూడు కలిపి ఒకటే ఉపాసన అవుతుంది అల్టిమేట్గా మూడు ఉన్నవి కానీ అవి మూడు కాదు ఇప్పుడు రామో దాశరథి సీతాపతి అన్నారు ఒకడే అలాగా అది మూడు కాదు అది కాబట్టి నువ్వు మూడు వేరువేరుగా విడగొట్టి ఈ ఉపాసన ఆ ఉపాసన అని అడ్డదారులు తొక్కుతున్నావు తప్పిస్తే ఉపక్రమ ఉపసంహారాలు చూస్తే ఆ మూడు కలిపి ఉంటున్నాయి ఆ మూడు మూడు కలుపు ఉన్నాయి ముఖ్య ముఖ్య ప్రాణ బ్రహ్మ మూడు ఉన్నాయి ఇప్పుడు మీరు ప్రజ్ఞని బ్రహ్మని ముఖ్యప్రాణంలో విలీనం చేస్తారా లేకపోతే ప్రజ్ఞ ముఖ్యప్రాణాన్ని బ్రహ్మని ప్రజ్ఞలో విలీనం చేస్తారా లేకపోతే ముఖ్యప్రాణాన్ని ప్రజ్ఞని బ్రహ్మలో విలీనం చేస్తారా ఏది చేస్తారు మీకు అసలు సమస్య అర్థమైందా కాబట్టి ముఖ్య ప్రాణాన్ని ప్రజ్ఞని బ్రహ్మలో విలీనం చేస్తారు చేసి బ్రహ్మోపాసన అని తెలుస్తారు ఆ బ్రహ్మయే ముఖ్యప్రాణంగా ఉన్నది ఆ బ్రహ్మయే ప్రజ్ఞారూపంగా ఉన్నది ఇది బ్రహ్మ యొక్క ఉపాసన ముఖ్య ప్రాణము ప్రజ్ఞ అంటే సగుణం అవుతుంది ఇన్ ఇట్స్ నిర్గుణము అలాగే ఉపాసనలు అంతేగాని ఇంకా బ్రహ్మని పక్కన పెట్టేసి కేవలము జీవ ముఖ్య ప్రాణాలని లేకపోతే జీవుడు వేరే ముఖ్య ప్రాణం ఇంకా వేరు బ్రహ్మ మరొకటి వేరు మూడు వేరువేరు ఉపాసనలని ఈ విధమైన వ్యవహారం కూడా తప్పు ఉపక్రమ ఉపసంహారాలను బట్టి అది మూడింటి యొక్క వృత్తి తప్ప అలా విడదీయడానికి వీలు లేని ఒకే ఒక అంశము అని మనకి స్పష్టమవుతోంది తర్థైకత్వం యుక్తమాశ్రయయుతం కాబట్టి ఉపక్రమంలో ఉన్న మూడే మళ్ళీ ఉపసంహారంలో అవే మూడు ఈ మూడు కలిపి ఒకే తత్వాన్ని బోధిస్తాయి వేరువేరు తత్వాలను కాదు అని మనం అర్థం చేసుకోవాలి ఈ ద్వైతులు ఇటువంటి సందర్భాల్లోనే వాళ్ళు వాళ్ళు తప్పుగా వ్యాఖ్యనం చేసుకుంటారు ఇదిగో ఇక్కడ ముఖ్య ప్రాణం అన్నారు ముఖ్య ప్రాణం అంటే వాయుదేవుడు బ్రహ్మకేమో అను అనుచరుడు జీవుడు నువ్వు నేను ఆ వాయుదేవుని పట్టుకుంటే మనం ఆ ముఖ్య దగ్గరికి వెళ్తాము అని అలా చెప్తారు మధుచర్యుడు వాళ్ళు దానికి దాంట్లో నన్ను నా ద్వారా పట్టుకోవాలి మళ్ళీ నియంత్రణలో ఇండిపెండెంట్గా పట్టుకోకూడదు ఎలా చేతి చేస్తారా ఈ వాక్యాలను అన్నిటి అసలు మీకు ఈ ద్వైతవాదులు చెప్పేటువంటి ఈ నామరూపాలున్నాయి చూసారండి ఏవి ఉపనిషత్తుల్లో ఉండవు అసలు ఉపనిషత్తుల్లో అం కనపడవులండి ఆ టాపిక్ సో ఒకటే తత్వాన్ని ఇక్కడ బోధించుకోండి అని మనం స్వీకరించాల్సి చ్రహ్మలింగం అన్యపరత్వేన పరిణేతు శక్యం చూడండి ముఖ్యప్రాణానికి ఉన్న విశేషణాలని ముఖ్యప్రాణంలో పెట్టి ఆ ముఖ్యప్రాణాన్ని బ్రహ్మలో విలీనం చేసేసి ఇదంతా బ్రహ్మ యొక్క మహిమను చెప్పే ఉపాసన అంటే కుదురుతుంది కానీ ముఖ్యప్రాణాన్ని నిలబెట్టి దాంట్లో బ్రహ్మని విలీనం చేసి అలా చేయటం కుదరం ఎలాగంటే ముఖ్యప్రాణానికి పరిచ్ఛన్నమైన శక్తి ఉంటుంది ఒక లిమిటెడ్ ఏరియా ఉంటుంది క్రియాశక్తి అని ఉంటుంది ఈ క్రియాశక్తి ఆ బ్రహ్మలో నుంచి వచ్చింది మళ్ళీ బ్రహ్మలోనే విలీనం అవుతుంది అని చెప్పచ్చు అంతేగాని ఇక్కడ క్రియాశక్తిని మేము ఉపాసనకి పెట్టుకుంటాము ఆ బ్రహ్మని చెప్పిన వాక్యాలని క్రియాశక్తిలోకి అన్వయిస్తాయి అని అలా చెప్పగలుగుతారండి నది వెళ్ళి సముద్రంలో కలుస్తుంది కానీ సముద్రం వచ్చి నదిలో కలవడం కాబట్టి జీవలింగాలని ముఖ్య ప్రాణలింగాలని ఉపాధిని బట్టి ఆ ఉపాధిని పరిగణించ పరిగణించినంతసేపు అది జీవలింగం అవుతుంది మీరు ఉపాధి తిరస్కారం చేయగానే బ్రహ్మలో కలిసిపోతుంది అలాగే ముఖ్య ప్రాణం కూడా అలా చేయగలుగుతారు కానీ అలాగే ఉపాసనని చూడాలి కానీ ఆ బ్రహ్మను తీసుకొచ్చి జీవుల్లోనూ ముఖ్యప్రాణంలోనూ విలీనం చేసేటువంటి పని చేయరాదు ఎందుకంటే అది అది శాస్త్రీయమైన పద్ధతి కాదు